సాదం శ్రీమహాగాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా నారాయణం నమస్కృత్యరం చె నరోం దీం సరస్వతీం వ్యాసం తోజయముదీరే దేనోస్ యేహే కౌమారం యౌ్వనజరా తేహాంతరప్రాప్తి ధీరస్త్రుహ్య సో మనం అవతరికి చూసాము త్ర కథవ నిత్య ఆత్మా ఇది దృష్టాంతమా ఆత్మ నిత్యము ఆత్మకు వినాశము లేదు నిత్యము అంటే కాలమునకు అతీతమైనది కాలము యొక్క ప్రవాహముచే ఆత్మ ఆత్మ అంటే మీ స్వరూపం మీ అంతరతమైన స్వరూపము దానిని ఆత్మ అంటే ఆత్మ దగ్గరికి చేరుకోవాలంటే స్వరూపముపై చేసిన అధ్యారోపములనన్నిటినీ తొలగించాలి అంతకంటే ఇంకేం చేయట్లేదు ఆత్మ దగ్గరికి ఇట్స్ జర్నీ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ టు యువర్ సెల్ఫ్ సో తన గురించి తాను పొరపాటుపడి ఉన్నవాడు ఆ పొరపాటు పడ్డం మానేస్తే తన గురించి తాను యథాతథంగా తెలుసుకుంటాడు అంతే ఇంత ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ బట్ అట్ ది సేమ్ టైం ఈ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపములు ఆరోపమే పొరపాటు ఉన్నదాన్ని మరోలా అనుకోవడమే పొరపాటు ఈ పొరపాట్లు ఏమైపోయాయంటే జీవితంలో చాలా బలమైనవి అయిపోయాయి కొన్ని పొరపాట్లకి దేవాలయాలు కట్టేసి కూర్చుండి ఇంకెలా పోగొట్టడం దాన్ని ఇప్పుడు పొరపాటుని దేవాలయం కట్టారనుకోండి ఇప్పుడు పొరపాటు పోవాలంటే ఏం చేయాలి ఆ దేవాలయం పగలగొట్టాలి కష్టమా తేలిక బస్ నిజంగా నాకు ఆశ్చర్యం వస్తుంది ఏ సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ మిస్టేక్ మిస్టేక్స్ ఓ మిస్టేక్ పట్టుకోవడం దాన్ని ఓ పెద్ద స్ట్రక్చర్ నిర్మాణం చేసేది దాంతో ఏమైపోతుందంటే ఆ మిస్టేక్ని పగలగొట్టడం కఠినమైపోతుంది ఎప్పుడైతే మీరు స్ట్రక్చర్ నిర్మాణం చేస్తారో దాని మీద వెస్టర్డ్ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది అంటే ఏంటి ఆ మిస్టేక్ అలాగుంటే బాగుంటుంది దీనికి దృష్టాంతం ఏంటంటే బీడీలు తాగడం మంచిది కాదు మానేయండి అని గవర్నమెంట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయబోతే బీడీ కార్మికులు ఆందోళన చేసి అడ్వర్టైజ్మెంట్ మానిపించారు బీడీ కార్మికులని మహ మద్రా మధ్యప్రదేశ్లో పెద్ద వర్గం అది బీడీలు తాగడం మన చెడ్డదే అంటే సిగరెట్ కంటే చెడ్డదని అభిప్రాయం సిగరెట్టు పదేళ్లలో అనారోగ్యం కలిగితే బీడీకి ఐదేళ్లకే వస్తుంది ఎందుకంటే చాలా బలంగా పీలుస్తాడు బీడీలో ఆ పోరస్సు ఉండదు కదా బలంగా పీలుస్తాడు తర్వాత బీడీ ఆకు ఇట్ యాడ్స్ ఇట్స్ ఓన్ టాక్సిన్స్ అని సైంటిస్టులు ఏమన్నారంటే సిగరెట్ నయం అండి బీడీ కంటన్నారు కానీ ఈ మాట మీరు అని చూడండి బీడీ కార్మికులు చాలా ప్రమా చాలా హా దే విల్ అటాక్ యూ సో ఇప్పుడు ఏమైపోయిందో చూడండి ఏదైనా ఓ మంచి మాట చెప్పాలన్నా మంచి పని చెయ్యాలన్నా ఓ పెద్ద స్ట్రక్చర్ అడ్డొస్తుంది నేను ఏదో దృష్టాంతం ఇచ్చాను ఆత్మస్వరూపం విషయంలో కూడా ఇదే పరిస్థితి వ్యక్తి తన చుట్టూ వేసుకున్నటువంటి రాంగ్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని పోగొట్టుకోవడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాడు ఎందుకంటే ఒకటే అలవాటైపోతాయి అలా అలవాటు మార్చుకోవటం కష్టం అలవాటై కూర్చుంటాయి కొన్నింటి ఆ స్ట్రక్చర్ చాలా పెద్దది నిర్మాణం అయిపోయి దానిని కూలగట్టడానికి మనసొప్పదు మూడో అంశం ఏమిటంటే ఆ స్ట్రక్చర్ మీద ఆ పొరపాటు మీద వీడికి వెస్డ్ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది ఉదాహరణకి భూతవైద్యులు ప్రఖ్యాత భూతవైద్యులను బోధ చూశాను వీడి భూతవైద్యుల సంగతి నేను ఎవడు వెళ్ళినా మీకు దెయ్యం ఏం పట్టలేదు మెస్టరు అని వాడు చెప్పడం ఇప్పుడు యాభై మంది వెళ్ళారనుకోండి యాభై మందికి భూ భూతం ఉందనే చెప్తాడు కానీ ఓ పది మందికైనా స్టాటిస్టికల్గా అబ్బెబ్బి మీరు పొరపడ్డారండి నేను నేను చూశాను మీ సంగతి నేనేమో అంజనం వేసి చూశాను ఏ భూతం లేదని ఎవరికి చెప్పడండి ఎవడొస్తే వాడికి భూతం ఏదో భూతం ఒకసారి ఆడదెయ్యం పట్టిందంటాడు ఇంకోసారి మగదెయ్యం పట్టింది అంటాడు ఒకసారి బ్రాహ్మణ దెయ్యం పట్టింది అంటాడు ఇంకో దయ్యాలక కులం ఉంటుందండో నిజంగా వాటికి కూడా కులం ఉంటుంది సో ఆ సందర్భాన్ని బట్టి వాడు కులం చెప్తాడు సో వేదం చదువుకున్న దెయ్యం పట్టింది మీకన్నాడు ఒకటే ఒకసారి అంటే రోహరాక్షసుడు సో ఏదో చెప్తాడు తప్పించి ఏదీ పట్టలేదని చెప్పడం ఎందుకంటే ఏదో చెప్పకపోతే వాడి రోజు గడవదు అతని రోజు గడవదు ఆ వృత్తిలో పాపం ఉన్నాడు ఇప్పుడు అది ఈ భూతాలు దేయాలు ఇదంతా కూడా గడపడాయా అని అతను సత్యం ఒప్పుకున్నాడు అనుకోండి మొన్నటి నుంచి వ్యవసాయ కూలికో లేకపోతే సైకిల్ షాప్ పెట్టడమో ఏదో చేయాల్సి ఉంటుంది ఇది భూతవైద్యం పక్కన పెట్టాల్సి ఉంటుంది విల్ హీ లైక్ ఇట్ మనం కూడా ఓ రకంగా అటువంటి వాళ్ళ ఆత్మస్వరూపం విషయంలో ఏవో పొరపాట్లు చేసి కూర్చుంటామో ఆ పొరపాట్లను విడిచిపెట్టడానికి ఇష్టం ఉండదు ఎనీవే ఆత్మా నిత్య ఆత్మనిత్యము కాలమునకో అతీతమైనది అంటే అర్థమేటో తెలిసిన దాని ఇంప్లికేషన్స్ మీరు జాగ్రత్తగా లోతుగా చూస్తే చాలా సివియర్ ఇంప్లికేషన్స్ ఉంటాయి అంటే మీరు పుట్టలేదు కాబట్టి మరణించబో ఉండలేదు వాట్ ఈజ్ ఇట్స్ ఇంప్లికేషన్ చాలా పెద్ద ఇంప్లికేషన్ నేను అమెరికాలో చూస్తూ ఉంటాను నేను వాళ్ళతోటే అన్నాను క్రిస్మస్ వస్తుందండి నేను అడిగే ప్రశ్న అడిగాను మీరు ఫెయిర్గా చెప్పండి నాకు వాళ్ళ స్టూడెంట్సే అమెరికన్సే ఫెయిర్గా నాకు చెప్పండి ఈస్ క్రిస్మస్ ఏ రెలిజియస్ ఈవెంట్ ఆర్ ఎన్ ఈవెంట్ ఆఫ్ ఎన్హాన్స్డ్ బిజినెస్ అని అడిగాను అంటే వాళ్ళు చెప్పారు స్వామిజీ మీరు బాగానే పసిగట్టారు దాంట్లో రిలిజియన్ కంటే బిజినెస్ ఆస్పెక్టే ఎక్కువని చెప్పారు అన్ని స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేశా ఆ క్రిస్మస్ అది వన్ వీక్ అది ఆ వన్ వీక్లో బిజినెస్ ఎంత బిజినెస్ ఉంటుందంటే ప్రతి షాప్కి ప్రతీ ప్రతీ బిజినెస్ మ్యాన్కి కూడా వన్ ఇయర్ బిజినెస్లో ట్వంటీ పర్సెంట్ బిజినెస్ ఆ వన్ వీక్లో చేస్తాడు మరి దాన్ని బట్టి తర్వాత వాళ్ళకి క్రిస్మస్ అని అంటారే కానీ ఊరిగా ఏవో ఏవో రెండు మూడు పాటలు పాడతారు కాయిదో అరవై పాటలు పాడతారు అది కూడా పాడిన వాడు పాడతారు లేనివాడు లేదు ఎంతసేపు కొత్త వస్తువులు కొనడం గిఫ్ట్స్ ఇవ్వటం గిఫ్ట్స్ తీసుకోవటం ఎంజాయ్ చేయటం పార్టీలు డ్యాన్సులు ఈగోలే కానీ తినడం తిరగడం తాగడం ఈగోలే కానీ సెలవులు ఎక్కడికి డ్యూటీకి వెళ్ళక్కర్లేదు రిలాక్స్ ఇదే కానీ క్రైస్తు దేవుడు పూజ పునస్కారం మంత్రం జపం తపస్సు ఇవి ఏమీ ఉండవు అంతలాగా దాన్ని కమర్షియలైజ్ చేసి పెట్టారు సో వాటెవర్ సో మనం కూడా కొన్ని సో ఒక ఒక ని దాన్ని కమర్షియలైజ్ చేసామనుకోండి దాన్ని విడిచిపెట్టబుద్ధి కాదు ఈ విధంగా ఈ బర్త్డే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను నేను బర్త్డే ఈజ్ మిథ్యా అన్నారు అనుకోండి బర్త్డే పార్టీస్ ఉండవు లేవనుకోండి అప్పుడు ఈ కేక్ మర్చెంట్స్ అందరూ కూడా వ్యాలమోహం వేస్తారు సో ఇట్ ఈజ్ ఎ వెరీ లూక్రేటివ్ బిజినెస్ కేక్ బిజినెస్ మీరు ఎప్పుడైనా బేకరీకి వెళ్తే తెలుస్తుంది అక్కడ మీరు నిలబడి మీరు నాలుగు బిస్కెట్లు కొనే లోపల అలాడన్ బర్త్డే కేక్లు అమ్ముతాడు సో ఇట్ ఈస్ లైక్ దాట్ సో పుట్టుక లేదు నాశము లేదు మరణ భయం ఉండదు దేహాభిమానం ఉండదు తర్వాత ఎ సెట్ ఆఫ్ పేరెంట్స్కి నేను పుట్టాను ఉండదు మహాత్ములు అలా చెప్తారు ఐ వాస్ బోర్న్ టు ఎ సెట్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ సోన్ సో ప్లేస్ విత్స్ అని మీరు ఎట్ సోన్ షో టైం అని మీరు అనుకుంటూ ఉన్నంతకాలము మీకు ఆత్మస్వరూపము తెలియదు ఇప్పుడు ఏమైంది అంటే పితృభక్తి లేదు మాతృభక్తి లేదు అనే అభిప్రాయం కాదు మీరు పి తల్లిదండ్రులకు మీరు సేవ చేస్తారు కానీ ఆ హిస్టారిక్ సెల్ఫ్ ఉంటుంది అంటే నేను ఫలానాప్పుడు ఫలానా పేరెంట్స్కి ఫలానా ఊళ్ళో ఫలానా తిథినాడు పుట్టాను అండ్ అండ్ దెన్ ఆల్ ది ఇంప్లికేషన్స్ అసోసియేటెడ్ విత్ ఇట్ ఏమిటి ఇంప్లికేషన్స్ అంటే నా పేరు ఇది సో నా అమ్మము విత్స ఇట్ ఈస్ నాట్ రియల్ అండ్ సో నా గోత్రం నా వంశమిది నా కులం ఇది ఇవన్నీ హిస్టారిక్ సెల్ఫ్ అంటే చాలా పెద్ద సెల్ఫ్ అదే చాలా బలమైన సెల్ఫ్ ఫాల్స్ సెల్ఫ్ అదంతా కూడా పోతుంది పోతే వీడు ఫ్రీగా నిలబడి ఉంటాడు మానసమైన ఫ్రీడమ్ దీంతో బయట ఏదీ పోతుండ బయట ఏం పోతుంది ఏముంది కనుక సో బయట ఏమీ లేదు సో బయట పంచభూతాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు చెప్పినవి ప్రాణశక్తి ఉంది విజ్ఞానశక్తి ఉంది మీరు అన్నవి ఏమీ లేవు ఇదంతా జీవసృష్టి కాబట్టి ది ఎంటైర్ హిస్టారిక్ సెల్ఫ్ గెట్స్ డిజాల్వ్డ్ నిత్య ఆత్మ దాని ఇంప్లికేషన్స్ చాలా పెద్ద ఇంప్లికేషన్స్ దీని అర్థం పితృభక్తి మాతృభక్తి లేదని కాదు పితృభక్తి మాతృభక్తి అనేది ఎవరికి ఉంటుందండి తను కొడుకు అనుకునేవాడికి ఉంటుంది కదా తహసీల్దార్ డ్యూటీ ఎవడికి ఉంటుంది తహసీల్దార్కు ఉంటుంది తీసేసిన తహసీల్దార్కి ఏం డ్యూటీ ఉంటుంది తీతా అని అంటూ తీసేసిన తహసీల్దార్ వాడికి ఏం డ్యూటీ ఉంటుంది ఏం డ్యూటీ ఉండదు కాబట్టి నేను ఇంకొంచెం మొహమాట పడుతున్నా డ్యూటీలేముండవు సుఖమహర్షికి ఏం డ్యూటీ ఉంది మీరు భాగవతంలో వెళ్ళలేదు ఉత్రేతి తన్మయతయా తరవభినేదు శుక మహర్షి ఈజ్ వాకింగ్ అవే ఉత్తరాన్ని పిలిచాడు వ్యాసమహర్షి ఎందుకంటే వ్యాసుడికి తెలిసిందే వీడు వాకింగ్ అవే అని గుర్తుపట్టాడు ఈజ్ వాకింగ్ అవే అని గుర్తుపట్టాడు పెర్మనెంట్లీ వాకింగ్ అవే అని జ్ఞాని కదా గుర్తుపట్టి పాపం ఆవేదన తోటి కొడుకు విద్యావంతుడైన కొడుకు నడిచి వెళ్ళిపోతున్నాడు ఇంకా రాడు వీడు అని తెలిసేసుకుని ఉత్తరాన్ని సంబోధిస్తాడు ఈయన వెనక్కి తిరిగి చూడాలిగా చూడ్డం ఎందుకు చూడ్డు ఏదో వ్యాసుడి మీద కోపం ఉందో ఆస్తి తగదు అది కాదు కారణం లేకపోతే తనను పిలవటం లేదు ఇంకో హోళ్ళ వాళ్ళను పిలుస్తున్నానని భ్రమపడ్డాడు అది కూడా కారణం కాదు ఎందుకు చూడ్డంటే నేను పుత్రుడను కాను నేను ఎవాళ్ళకి పుత్రుడిని కాను హీఈ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ది హిస్టారిక్ సెల్ఫ్ యాజ్ ది రియల్ సెల్ఫ్ అక్కడే పుడతాడు పది సంవత్సరాలు అక్కడే అధ్యయనం చేస్తాడు అన్నీ చేస్తాడు కానీ ఆ హిస్టారిక్ సెల్ఫ్ని తన రియల్ సెల్ఫ్గా అంగీకరించడా దాంతో పుత్రుడైతే వెనుతి తిరిగి చూస్తాడు ఆయన పుత్రుడు కాదు వెనుక తిరిగి చూడడు తరవోభినేదు అప్పుడు ఆ చెట్లు పుత్రాన్ని మళ్ళీ పిలుస్తాయి వ్యాసుడు చెట్లకి పుత్రుడు ఎందుకంటే మనం చెట్ల నుంచి ఆహారం సంపాదించే ఔషధుల నుండి ఆహారాన్ని తిని దేహాన్ని పెంచుకున్నాం కాబట్టి దేహాభిమానం గలవాడు చెట్లకి పుత్రుడు దేహాభిమానం లేనివాడు వాళ్ళకి పుత్రుడు కాడు తరవోభినేదు చెట్లు కూడా మళ్ళీ పుత్రాన్ని పిలిచే వ్యాసుణ్ణి వ్యాసుడు శుకుణ్ణి పుత్రాన్ని పిలిస్తే చెట్లు వ్యాసుని పుత్రాన్ని పిలిచేయంటే ఇకో ఇకో వచ్చిందన్నమాట తరవోభినేదు తమ్ సర్వభూత హృదయం మునిమానతోస్మి సర్వభూత సర్వప్రాణుల ఎందు ఆత్మరూపంగా ఉండే అసుక మహర్షి బ్రహ్మ బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని అంటే బ్రహ్మ సో ఆయనకి నేను నమస్కారం చేస్తున్నాను కాబట్టి సో నిత్య ఆత్మ ఆత్మకాలమునకు అతీతమైనది ఈ సత్యాన్ని దృష్టాంతపూర్వకంగా చెప్తున్నారు కథం నిత్య ఆత్మ ఇది దృష్టాంతమాహ ఈ శ్లోకం చాలా సైంటిఫిక్ శ్లోకం అని నా అభిప్రాయం నేను అలా అభిప్రాయపడ్డా సో మామూలుగా ట్రెడిషనల్గా పాఠం చెప్పి వాళ్ళు అలా చెప్పకపోవచ్చు బట్ నేను అలాగా దిట్ ఈస్ హో ఐ లుక్ ఇన్ టు ఇట్ నాకెందుకునో అలా ఉంది దాని అర్థం అనిపిస్తుంది చూడండి యథా తథా రెండున్నాయి యథా ఏ విధముగానైతే తథా ఆ విధముగా ఏమిటది ఏదో ఒకటి ఉండాలి కదా ఏ విధముగానైతే ఆ విధముగా అన్నప్పుడు ఏదో ఒకటి ఉండాలి ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏ విధంగా భోజనం చేశాడో మీరు కూడా అదే విధంగా భోజనం చెయ్యండి అంటే భోజనము యథాభోజనం తథా భోజనం యథాపక్కన ఏముంటుందో తథాపక్కన కూడా అదే ఉంటుంది ఆయన ఏ విధంగా భోజనం చేశారో మీరు ఆ విధంగా నిద్రపోండి అని అలా ఉంటుందండి ఉండదు యథాపక్కన ఏముంటుందో తథాపక్కన అదే ఉంటుంది యథాపక్కన ఒకటేనో తథాపక్కన ఇంకోటి ఉంటుందండి పద్మము ఎంత సుందరంగా ఉంటుందో ఆయన అంత అధ్వాన్నంగా ఉన్నాడు అలా ఉంటుందో దృష్టాంతం ఉండదు ఆయన కూడా అంత సుందరంగా ఉన్నాడు యథాతథా సో ఇప్పుడు యథాతథా పక్కన ఏ పదం వస్తుంది మీరు ఆ శ్లోకం చూసి చెప్పండి నాకు యథాతథా పక్కన ఏ పదం వస్తుంది దేహాంతరప్రాప్తి అనే పదం వస్తుంది అంతే కదా యథా దేహాంతరప్రాప్తి తథా దేహాంతరప్రాప్తి దృష్టాంతంలో ఎలాగైతే మరి ఒక దేహము లభించుటయో దార్ష్టాంతికంలో కూడా అదేవిధంగా మరి ఒక దేహము లభించుట దృష్టాంతం ఏమిటంటే కౌమారం యవ్వనం జరా అది దృష్టాంతం దార్ష్టాంతికము దార్ష్టాంతికమంటే తెలుసు కదా అంటే దృష్టాంతంతో మీరు దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్ దాంతోటి మీరు దేన్ని నిరూపించదలుచుకున్నారో దాన్ని దార్ష్టాంతికము అంటారు ఈ దృష్టాంతం దేనికి సంబంధిస్తుందో అది కాబట్టి సో యవ్వ కౌమారం యవ్వనం జరా దృష్టాంతం మరణము దార్ష్టాంతికము మరణం కదండి టాపిక్ ఇది కాబట్టి సో కౌమారంలో యవ్వనంలో కౌమారము అంటే చిన్న ఆడుకునే వయస్సు కుమారయతి అది కుమ కౌమారం కుమారయతి అస్మిన్ కుమారయతి అంటే ఖేలతి ఖేలతి ఖేలడం అంటే ఆడడం సో కుమార శబ్దానికి ఆడడం అని అర్థం సో ఆడుకునే వయస్సు కౌమారం అంటే పదేళ్ల వరకు ఏ ఎనిమిదేళ్ల వరకుతో పూర్వం పిల్లలు ఐదారేళ్ళ వరకు ఆడుకునే వరకు ఐదో ఏట అక్షరాభ్యాసం చేసేవారు అక్షరాభ్యాసం వీడి చేత ఉన్నమ శివాయ రాయించేవారు ఐదో ఏటో ఒక పండగ కింద చేసి బియ్యంలో ఉన్నమ శివాయని రాయించేవారు అక్కడితో డాకరు ఆ తర్వాత వాడు దిద్దుకోవడమే ఆ తర్వాత ఏదో ఓ సంవత్సరం అయ్యేప్పటికీ అలా ఉండదు ఇప్పుడు రెండో ఏడు వచ్చేప్పటికీ కాన్వెంట్లో వేస్తారు కాన్వెంట్ కాన్వెంట్ కూడా కదా కాన్వెంట్ అని పల్లెటూళ్ళ లాంటి ఉంటారు కాన్వెంట్ అంటారు కాన్వెంట్లో వేస్తారు కేజీ యూకేజీ అప్పర్కేజీ లోవర్ కేజీ అలా వేస్తారు సో ఇంకా కేజీ బరువు ఉన్నాడు వీడు వీడు ఈ అమ్మి శిశువు ఓ కేజీలో భారేస్తాడు వీడు ఆ కేజీలోకి వెళ్ళి ఏబిసిడి అని ఆ జ్ఞానభారాన్ని ప్రారం మోస్తూ ఉంటాడు పిల్లలు ఇంత చిన్న వయసులో పిల్లల్ని అలా హింస పెట్టడం సరికాదు అని కొంతమంది చెప్తారు ఈ ఈ ఈ స్కీమ్ని మాంటిసరి అనే వ్యక్తి మొదలుపెట్టారు మాంటి సొరి పిల్లల ప్రపంచానికి శత్రువు మహాద్రోహము చేసిన వ్యక్తి అని కొంతమంది సైకాలజిస్టులు వర్తించారు ఎందుకంటే ఈ మాంటిసరి అనే వ్యక్తి ఈ ప్రయత్నం ప్రారంభించిన తర్వాత ఇది ఒక అంటువ్యాధిలా సకల దేశాల్లోకి వ్యాపించింది అక్కడితోటి మొత్తం ప్రపంచంలో ఏదో అలాస్కాను అంటార్క్టికా మొదలైన ప్రదేశాలు వేదిరిపెట్టేసి నాగరిక ప్రపంచం అంతా కూడా పిల్లలు మూడో ఏటే పుస్తకాల బరువును మోస్తూ ఏ ఫర్ యాపుల్ బీ ఫర్ దిష్ అంటూ వదిలిస్తూ చూషణలు చెప్పించుకుంటూ ఇంటర్వ్యూలు అటెండ్ చేస్తూ ఆ పిల్లలతో పాటుగా తల్లులు కూడా తల్లు తండ్రులు బాధపడుతూ ఉన్నారు ఇది మాంటేశ్వరి సమాజానికి చేసిన ద్రోహము అని ఎవరో నేను అలా ఎవరో చెప్తుంటే విన్నా నేను అడిగాను మరి ఏం చేయాలండి పిల్లలని ఐదేళ్ల దాకా వాళ్ళని ఆడుకోనివ్వాలి తల్లి వాళ్ళకి నేర్పే పదజాలము అది మాతృభాష ఉంటుంది ఆ నేర్చుకోవడమే వాళ్ళకి కావాలి ఆ తర్వాత పుస్తకంగా వ్యవస్థితమైన లాంగ్వేజెస్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ అన్నవి ఐదో ఏళ్ళు వచ్చిన తర్వాత అంటే నేను అనుకున్నా మన ప్రాచీన్లు అలాగే ఉండేవారు వాళ్ళ ఐదేళ్ళు వచ్చే వరకు కూడా పిల్లవాడిని టచ్ చేసేవారు వీళ్ళు ఆడుతూ ఉండేవాడి సో కౌమారం యౌవనం యోనహ యవ్వనం టీనేజ్తో ఆరంభమయ్యి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ దాకా ఉంటుంది యౌవనం ఎటువంటిగా ఉంటాయి మూడు నాలుగేళ్ళు ఇటువంటి సరే మధ్య వయస్సు ఇంకా చెప్పలేదు శ్రీకృష్ణుడు జరా ముసలి వయస్సు ఇక్కడ ఇప్పుడు ఈ మూడు దృష్టాంతం ఈ దృష్టాంతాలలో ఏమిటి ఉంటుంది దేహాంతర ప్రాప్తి మరి దేహము లభించుట ఇలా ఎవరు అనుకోరు ఒకే దేహం కొనసాగిపోతుంది అనుకుంటారు కానీ దేహము లభించుట అనుకోరు ఇప్పుడు మెడిసిన్లో వాళ్ళు ఏమని చెప్తారంటే ఈ దేహము పూర్తిగా మారిపోయి కొత్త దేహం రావడానికి ఏడేళ్లు పడుతుందని చెప్తారు దీనికి మీకు దృష్టాంతం చెప్తాను అది ఎలాగానే మీకు అనిపించవచ్చు ఈ దేహం మారిపోవడం ఏమిటి కొత్త దేహం రావడం ఏమిటి అని అనిపించవచ్చు అది ఎలాగంటే ఇప్పుడు ఇది ఎలాగంటే పూర్వకాలం మట్టి గోడలు ఉండేవి ఆ మట్టి గోడ అలాగే ఉంటుంది సో పూర్వకాలం వాళ్ళు పాపం చేదస్థంగా ఆ మట్టి గోడకి మట్టి అలుగుతూ ఉండేవారు ఎప్పటికప్పుడు ఒక కోటింగ్ మట్టి ఇచ్చేవారు అది ఓ మూడు నెలలో నాలుగు నెలలో ఎప్పటికి మళ్ళీ క్రాక్స్ వచ్చేవి మళ్ళీ జాగ్రత్తగా ఇంకో కోటింగ్ ఇచ్చేవారు సో అలాగ ఒరిజినల్ గోడ అలాగే ఉండి కోటింగ్లు పెరుగుతూ ఉండేవి అలా అవుతుంది బాడీ కానీ ఎవరైనా అనుకుంటే పొరపాట్లు అలా అవట్ ఈజ్ రాంగ్ అలా అవుతుంది అనుకుంటారు దట్ ఈజ్ రాంగ్ అందు ఈ శ్లోకం సైంటిఫిక్ శ్లోకం మనం చేసింది దేహాంతర ప్రాప్తి ఒక దేహం పూర్తిగా మారిపోయి కొత్త దేహం వస్తుంది ఇది ఇది ఇదొక ఖచ్చితమైన సత్యం దీంట్లో సందేహం లేదు మీరు ఎవరినైనా డాక్టర్లను అడగండి ఇప్పుడు మీకు నేను ఒక దృష్టాంతం చెప్తాను ఈ వాటర్ ట్యాంక్ ఉంటుంది చూడండి హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ ఓకే డెబ్భై లీటర్ల నీళ్లు ఇవాళ ఉన్నాయి మొదలుపెట్టారు అది స్టార్టింగ్ పాయింట్ జీరో టైంలో డెబ్భై లీటర్ల నీళ్లు ఉన్నాయి దాంట్లోంచి పది లీటర్ల నీళ్లు వాడుకున్నారు కొత్త నీళ్ళు పదిహేను లీటర్లు పోసారు మొన్నటికి ఇరవై లీటర్లు వాడారు పదిహేను పోసారు ఇంకో రోజులు ముప్పై వాడారు నలభై పోశారు ఈ రకంగా నీళ్లు పాత నీళ్లు తీస్తూ ఉంటారు కొత్త నీళ్లు పోస్తూ ఉంటారు మీరు ఈ ఫస్ట్ జీరో టైం దగ్గర మొదలెట్టిన నీళ్ళు అన్నీ కూడా పూర్తిగా రీప్లేస్ అయిపోయి ఎంటైర్లీ కొత్త నీళ్ళు దాంట్లోకి వచ్చాయి అని చెప్పటానికి ఎంత టైం పట్టవచ్చు మేబీ పది రోజులు పన్నెండు రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు అయ్యేప్పటికీ ఆ పాత నీళ్లు పూర్తిగా వెళ్ళిపోతాయి కొత్త నీళ్లు పూర్తిగా వచ్చేస్తాయి మొదటి రోజు అవదల్లాగా మొదటి రోజు పాత నీళ్ళు కొద్దిగా వెళ్ళి కొత్త నీళ్ళు కొంత వచ్చాయి రెండో రోజు ఇంకొంచెం పాత నీళ్లు పోయి మరికొంత కొత్త నీళ్ళు వచ్చాయి మూడో రోజు మరికొంత పాత నీళ్ళు పోయి కొత్త కొత్త నీళ్ళు వచ్చాయి ఆ పోవడంలో కొంత కొత్త నీళ్లు కొంత పాత నీళ్లు కలిసిపోతూ ఉంటాయి ఎంటైర్లీ పాత నీళ్ళు పోవు కాబట్టే ఆలస్యం అంచేత మీరు దాన్ని ఈ సైకిల్ ఓ ముప్పై సార్లు నలభై సార్లు తిరిగేప్పటికీ ఇంకా పాత నీళ్లు అస్సలు ఉండవు అన్నీ కొత్త నీళ్ళు వచ్చేస్తాయి అర్థమైందంటే దృష్టాంతం మీరు కావాల్సి మార్క్ చేయొచ్చు కూడా వాటర్ మాలిక్యూల్స్ని ఎవరి మాలిక్యూల్ని మార్క్ చేసి పెట్టచ్చు మార్క్ చేసే సిస్టమ్స్ ఏవో ఉంటాయి దానికి ఒక టిక్ మార్క్ పెట్టడం మార్క్ అంటే కెమికల్గా మార్క్ చేయాల్సి ఉంటుంది పెన్నుతో మార్క్ చేయమని వాటర్ మాలిక్యూల్ పెన్నుతో మార్క్ చేయలేదు కదా సో సపోజ్ ట్రిలియన్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి ఈ ట్రిలియన్ మాలిక్యూల్స్ని మీరు మార్క్ చేసి పెట్టారు వారం రోజుల తర్వాత చూస్తే మార్క్ చేసిన మాలిక్యూల్స్ బిలియన్నే ఉంటాయి మిగిలినవన్నీ మార్కు చెయ్యనివి అంటే కొత్తవి అన్నమాట ఇంకో వారం తర్వాత చూస్తే మార్క్ చేసినవి మిలియన్నే ఉంటాయి మిగతావన్నీ కొత్తవే ఇంకప్పుడు మార్క్ చేసినవి అక్కడక్కడ ఉంటాయి కొత్తవన్నీ మార్క్ చేయనివి కనపడుతూ ఉంటాయి ప్రారంభంలో అన్నీ మార్కుడవే ఉంటాయి కొత్తవి అసలే ఉండవు తర్వాత కొత్తవి అక్కడక్కడ ఉంటాయి మార్క్ చేసినవి ఎక్కువ ఉంటాయి తర్వాత ఏమవుతుంది మార్కు చేసినవి తక్కువ ఉంటాయి మార్కు చెయ్యనివి అక్కడక్కడ ఇంకో వారం తర్వాత చూస్తే పదివేలే ఉంటాయి మార్క్ చేసినవి మీకు అక్కడక్కడ కనపడతాయి వెతికితే గాని కనపడవ కూడాను అన్నీ మార్క్ చేయనివే ఇంకో వారం తర్వాత చూస్తే మీకు మార్క్ చేసినటువంటి మాలిక్యూల్ ఒక్కటి కూడా ఉండదు అక్కడ మీరు మొత్తం అంతా వెతికేసిన మార్క్ ఉన్నది ఒక్కటి కూడా కనపడదు అంటే ఇన్ ఫైవ్ వీక్స్ ఎవరీ సింగిల్ మాలిక్యూల్ ఆఫ్ ది ఒరిజినల్ ట్రిలియన్ ఈజ్ రిప్లేస్డ్ అర్థమైందండి నా మోడల్ ఆ పని ఈ దేహానికి అవ్వటానికి ఎంత టైం పడుతుంది ఏడేళ్ళు పడుతుంది అర్థమైందండి సో స్టొమక్ లైనింగ్ స్టొమక్ చుట్టూ లైనింగ్ ఉంటుంది చూడండి అది వారానికోసారి మొత్తం అంతా మారిపోతుంది బ్లడ్ మూడు నెలలకోసారి మొత్తం అంతా మారిపోతుంది మజిల్ కండరాలు అవి మూడేళ్ళకోసారి మొత్తం అంతా మారిపోతుంది హిమోగ్లోబిన్ లాంటి ఉండే మెటాలిక్ ఎలిమెంట్స్ ఉంటాయి ఐరన్ మెగ్నీషియం కోబాల్ట్ జింక్ మొదలైన మెటల్ ఉంటాయి అవి ఐదేళ్లకు మొత్తం అంతా మారిపోతుంది బోన్స్ కాల్షియం సెవెన్ ఇయర్స్ అయ్యేప్పటికీ మొత్తం మారిపోతుంది అక్కడ ఏమీ ఉండదు అది అర్థమైందండి స్కీము ఇది మెడిసిన్లో సెవెన్ ఇయర్స్ అని చెప్పారు ఈ టైము ధర్మశాస్త్రకారులు దీన్ని వర్ణించారు వాళ్ళకి అవసరమైంది ఈ ప్రిన్సిపల్ వాళ్ళకి అవసరమైంది ఎందుకు అవసరమైందంటే ధర్మశాస్త్రాల్లో కొంచెం ఈ సామాజిక ఇష్యూస్ని వాళ్ళు పూర్వం వాళ్ళు ఛానస్తంగా పరిశీలించేవారు ఇప్పుడు ఒక భార్యాభర్త జీవిస్తూ ఉంటారు ఈ భర్త ఎక్కడికో వెళ్తాడు ఏకాశ ఎక్కడికో వెళ్తాడు అయితే వ్యాపారం కోసం రంగునో ఎక్కడికో వెళ్తాడు ఏదో వెళ్తాడు భార్యను విడిచిపెట్టి వెళ్ళడంలో అంత తెలివితేటలు లేవు ఉన్న ఊళ్ళోనే ఉండొచ్చు కానీ ఏదో ఒక ఆశతోటి వీడు వెళ్తాడు ఆవిడ పంపిస్తుందో ఏదో మొత్తానికి వెళ్తాడు రాడు వార్త తెలియదు ఒక ఏడాది అయింది ఇప్పుడు ఆవిడ స్టేటస్ ఏమిటి ముత్తైదువా వైధవ్యం పొందే ఈషీ ఈషియే వ్యూడో అది ఈషి ముత్తవా స్టేటస్ ఇది ధర్మశాస్త్రకారులకు అవసరం మామూలుగా మనందరికీ అనవసరం ఏదో వాళ్ళు తింటాలో వాళ్ళు పడతారు కానీ ధర్మశాస్త్రకారులకు అవసరం ఇది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఒక పిల్లాడు ఒకడున్నాడు ఈ పిల్లాడు ఈ తండ్రి విషయంలో ఏం చేయాలి తద్దినం పెట్టాలా అక్కర్లేదు ధర్మశాస్త్రం అంటే మరి అలాగే ఉంటుంది వాళ్ళు పూర్వం ఇటువంటి ఇష్యూస్ని చాలా గట్టిగా పట్టుకునేవారు మనిషి చచ్చిపోయాడా బతుకున్నాడా అన్నది సమస్య కాదు తద్దినం ఎవరు పెడతారన్నదే సమస్య పూర్వ ఇష్యూస్ అలా ఉండేవి ఏవి నాన్ ఇష్యూస్ అవి వాళ్ళకి ఇష్యూస్ వాళ్ళ ఇష్యూస్ మనకి నాన్ ఇష్యూస్ పూర్వ అలా ఉండేవారు మరి ప్రాచీనంతా చాలా ఆర్థడాక్స్గా పాపం అలా కష్టపడి వాళ్ళకి ఇన్ని మోడర్న్ తెలివితేటలతో జీవించడం వాళ్ళకి తెలిసేది కాదు నేను చూసేవాడిని నేను అనుకునేవాడిని మొట్టమొదటి నేను పుష్టి చేసేవాడిని ఇంకొంచెం తెలివితేటలతో జీవించండి రా అలా కష్టపడిపోతారు ఏమిటి అని పుష్ి చేసేవాడిని వాళ్ళు ఏమిటి వీడు వేదవతి చదువుకున్నాడు ఇలా పుష్టి చేస్తున్నాడు ఏమిటి అని ఆశ్చర్యపడేవారే కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ పద్ధతి మార్చుకునేవారు కాదు వాళ్ళు అలాగే జీవించే ఆ తర్వాత నేను తెలుసుకున్నా మనం కృషి చేయటం తప్పు వాళ్ళు ఇలా జీవించటమే ఎరుగుదురు మరోలా జీవించడం వాళ్ళకి తెలీదు వాళ్ళకి తెలియని జీవన వాళ్ళ మీద రుద్దాలని మనం ప్రయత్నించటం అది మన దోషము అని తర్వాత తెలుసుకున్నాను సో ఇప్పుడు ఈ భర్త ఎక్కడికో వెళ్ళాడు రాలేదు ఓ ఏడాది గురించి ఎవడో పట్టించుకోడు మూడేళ్ళు అయినా ఐదేళ్ళు అయితే మనం బుగ్గలు ఉక్కుకోవడం ప్రారంభిస్తారు ఏమయ్యాడబ్బా వీడు ఉన్నాడా లేడా ఏడేళ్ళు అయ్యేప్పటికీ ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర పండితులకి ఎలాగంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ సంగతి ఏమిటి అని వాళ్ళు ఏదో పెద్ద వాళ్ళ స్వంత సమస్య అన్నట్టుగా వాళ్ళు దాని మీద విచారం మొదలు పెడతారు ధర్మం చేయాలా అక్కర్లేదా కులాడుకు ఒడుగ్ంది వీటి తద్దినం పెట్టాలా కాబట్టి ధర్మశాస్త్రకారులు ఈ ఆపస్తండు బోధాయనుడు మొదలైన వాళ్ళు ఈ ఇష్యూని డిస్కస్ చేసి వాళ్ళు ఏమన్నారంటే పన్నెండేళ్లకి రాకపోతే ఇంకా తగ్దినం పెట్టడం ప్రారంభించమన్నారు ఏమిటి పన్నెండు సంఖ్య రహస్యం ఏమిటని ఎవరో మళ్ళీ ప్రశ్న దానికి సమాధానం వాళ్ళు ఏం చెప్పారంటే పన్నెండేళ్ళు అయ్యేప్పటికి ఇంకా ఆ దేహం లేదు కొత్త దేహమే కాబట్టి వాడు చచ్చిపోయినట్టుగా పరిగణించి తద్దినాలు పెట్టండి అని చెప్పారు మరి వాడు అరౌండ్ ఉంటే ఏం చేయాలి ఆ దేహం లేదు మరో దేహమే అయిపోయినా అదే నేనని వీడు అభిమానంలో ఉంటాడు కనుక ఆ అభిమాని పక్కనే ఉన్నాడు కాబట్టి మీరు వాడిని సేమ్ పర్సన్గా కన్సిడర్ చేయండి కానీ వాడు దూరంగా పోయినప్పుడు అభిమాని లేడు దేహమే ఎలాగూ పోయింది కాబట్టి తదినం పెట్టండి అభిమానుడి పదమూడో ఎట్లు వాడు వాపసు వస్తే ఏం చేయమన్నారు ఇంక వాడిని కొత్త మనిషిగా కన్సిడర్ చేయమన్నారు వీటి కన్సిడర్ చేయొద్దని ఇలాగ ఏదో ధర్మశాస్త్రకారులు వాళ్ళు హ్యూమన్ సెంటిమెంట్ని పిక్చర్లోకి తీసుకోరు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఫార్ములా ప్రకారం పోతారు కానీ మన సెంటిమెంట్ జోలికి వాళ్ళకి అనవసరం ఇలాగేదో శాస్త్రాలు చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా గుర్తించారు పన్నెండు సంవత్సరాలు అయ్యేప్పటికీ దేహం పూర్తిగా మారిపోతుంది అని గుర్తించారు ఇది కైకేయికి తెలుసు కైకేయికి తెలుసు తొమ్మిదేళ్ళు అంద ముందు నవ తొమ్మిదేళ్ళు అంటే కైకేయి మందర మందర మంతర మంద మంతర మందర కాదు మందరంటే బో డేంజర్ మథర సో ఈ మంతర ఆవిడ సూచించింది తొమ్మిది కాదే నీ వెరదనా పన్నెండు లెక్కను ఎందుకంటే రాముడు పన్నెండేళ్ల తర్వాత వాపసు వచ్చిన ఇంకా నువ్వు ఆ రాముడు కావు పోవని చెప్పచ్చు ఇంకా రాముడు అనేవాడు లేడు మళ్ళీ సామ్రాజ్యం వాపసు ఇవ్వక్కర్లేదు కాబట్టి పన్నెండు వేసుకుంటే మంచిది ఓ ఓ పరక అటే కానీ ఇటు మాత్రం ఉండకూడదు సరే అయితే నవపంచ అంటున్నారు పన్నెండుకి ఇంకో రెండు కలుపుకో ఇంకా పక్క పక్కాగా సెటిల్ అయిపోతుంది ఎవరికి ఇంకా సందేహం ఉండదు బార్డర్ లైన్ ఉండకూడదు ఓ రెండేళ్ళు కలుపుకో నవపంచ తొమ్మిది అని అని నాలుగు ఖరుచుకుని నవపంచ అంటే తొమ్మిది ప్లస్ ఐదు పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం మళ్ళీ భారతంలో కూడా అంతే పన్నెండు ప్లస్ పక్కా అప్పుడు మీరు వాళ్ళు కాదు కొండవతరగా చెప్పచ్చు కానీ మరి వాళ్ళు వచ్చే అభిమానులు వాళ్ళే అని ఇది కథ ఇది ఇదంతా నేను ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే కౌమారావస్థ పూర్తయ్యేపప్పటికీ ఆ ఏ దేహం పుట్టిందో ఆ దేహం లేదు ఇంకో కొత్త దేహం అభిమాని కొనసాగుతాడు యవ్వనం వాడే వీడనే అభిమాని కొనసాగుతాడు యవ్వనం వచ్చేప్పటికీ యవ్వనం పూర్తయ్యేపప్పటికీ ఆ దేహం పోయింది ఇంకో కొత్త దేహం వచ్చేసింది మధ్యవయస్సు పూర్తయి వృద్ధాప్యంలోకి వచ్చేప్పటికీ ఆ దేహం పోయి కొత్త దేహం వచ్చింది యథా దేహాంతర ప్రాప్తి కౌమారం యవ్వనం జరా యథా దేహాంతర ప్రాప్తి తథా మరణించినప్పుడు కూడా ఇంకో దేహం వస్తుంది అభిమాని కొనసాగుతాడు పూర్వదేహం పూర్తిగా పోయి కొత్త దేహం వచ్చినప్పుడు అభిమాని కొనసాగాడు కదా అభిమాని కొనసాగుతాడు కానీ దేహం మారిపోతుంది ఈ జీవితంలోనే అదేవిధంగా దీని లా ఆఫ్ ఎక్స్ట్రాపులేషన్ అని అంటారు మామూలుగా స్టాటిస్టిక్స్లో కూడా సో టూ దగ్గర టూ వాల్యూ ఉన్నప్పుడు ఫైవ్ ఉంది ఫోర్ ఉన్నప్పుడు సెవెన్ ఉంది సిక్స్ ఉన్నప్పుడు ట్వెల్వ్ ఉంది ఎయిట్ ఉన్నప్పుడు ఎంత ఉండాలి అంటే ఆ లైన్ అలా పొడిగిస్తారు పొడిగించి చెప్తారు అంతేగాని ఎయిట్ వచ్చేదాకా ఆగక్కర్లేదు మీరు ఎయిట్ ఉన్నప్పుడు ఎంత ఉంటుందో క్యాల్కులేట్ చేయొచ్చు ఎక్స్ట్రా పొలేట్ అదే అదేవిధంగా కౌమారంలో దేహం మారిపోయింది యవ్వనంలో దేహం మారిపోయింది జరలో దేహం మారిపోయింది అలాగే మరణంలో కూడా దేహం మారింది ఇది ఒక పాయింట్ దెన్ అనదర్ దేహాంతర ప్రాప్తి కౌమారం నుంచి యవ్వనం వచ్చేప్పటికీ దేహము మారినా మారని ఎంటిటీ ఒకటి కలదు మారని తత్వము ఒకటి కలదు ఇది ఒక లా సో లా ఆఫ్ చేంజెస్ ఇవన్నీ వేదాంతిక్ లాస్ ఇవి ఎలాగైతే ఫిజికల్ లాస్ ఎంత స్థిరంగా ఖచ్చితంగా మనకు అనుభవంలోకి వస్తూ ఉంటాయో వేదాంత నియమాలు కూడా అంత ఖచ్చితంగానూ అమల్లోకి సో ఈ లా ఏమిటంటే చాలా ఇంపార్టెంట్ లా ఎవ్రీ చేంజ్ టేక్స్ ప్లేస్ ఎగ్జిస్ట్ దేంజ్ లెస్ బ్యాక్గ్రౌండ్ సో నాకు నా మూడు బాగుంది ఇప్పుడు ఒక గంట పోయిన తర్వాత నా మూడు బాగులేదు చేంజ్ మూడు చేంజ్ అయ్యింది మూడు చేంజ్ అవ్వాలంటే చేంజ్ కాని, సబ్స్ట్రాటమ్ అడుగున ఉండాలి లేకపోతే చేంజ్ అవ్వదు అర్థమైందండి మీకు ఇప్పుడు ఈ మేళాల్లోనూ కప్పు శాసన ఆట ఒకటి ఉంటుంది మనం వెళ్ళి కప్పులో కూర్చుంటాం కప్పు అంటే పెద్ద కప్పు ఉంటుంది మనం ఆ కప్పులో కూర్చుంటాం అడుగున సాసరు ఉంటుంది ఈ కప్పు తిరుగుతుంది సాసర స్థిరంగా ఉంటుంది అప్పుడు మనకి తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది కప్పు తిరిగి సాసరు తిరిగిందనుకోండి అప్పుడు ఇంకా మనకి తిరుగుతున్న ఫీలింగ్ ఉండదు ఏమో నేను సరైన దృష్టాంతం ఇచ్చాను లేదో యూ థింక్ అబౌట్ ఇట్ సంథింగ్ లైక్ దాట్ అర్థమైందంటే ఇప్పుడు మీరు ఓ ప్లాట్ఫార్మ్ మీద నిలబడ్డారనుకోండి దాన్ని అడుగుని ఇంకో ప్లాట్ఫామ్ ఉందనుకోండి ఇది అది కూడా తిరుగుతుంటే ఈ దీని మూమెంట్ ఏమి ఉండదు అది స్థిరంగా ఉండి ఇది తిరిగితేనే మూమెంట్ మీకు కనపడుతుంది మీరు నిలబడటం కాదు మీరు దూరం నుంచి చూడడం అనుకో వాట్ ఎవర్ ఐ హోప్ యు గ్యాట్ ది పాయింట్ వాట్ ఐఆమ్ ట్రయింగ్ టు మేక్ ఏదైనా ఒక మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ దృష్టాంతం ఇవ్వాల్సి ఉంటుంది ఆల్ రైట్ సో పైన చేంజ్ అయ్యి కింద ఉన్నది చేంజ్ అయితే చేంజే కాదు అది ఎందుకంటే ఎవరీ చేంజ్ ఇస్ మెషర్డ్ ఎగ్నెస్ట్ ఏ ఛేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్ మెషర్డే కాదు సెన్స్డ్ ఎవరీ చేంజ్ ఇస్ సెన్స్డ్ ఎగ్నెస్డ్ ఏ చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్ ఇది ఎలాగంటే రైల్లో కూర్చుని మీరు వెళ్తున్నారనుకోండి మీ పక్కన చెట్లు మూవ్ అవుతూ ఉంటాయి వెనక్కి ఈ లోపల ఇంకో రైలు వస్తుంది బాంబే అప్రోచ్ అవుతుంటే మీరేమో ఈ రైల్లో వెళ్తూ ఉంటారు పక్కనే లోకల్ వస్తుంది అది ఇది సమానమైన స్పీడు మీరు స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అది కూడా స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది మీరు కదులుతున్నట్టు అనిపించదు అది కదులుతున్నట్టు అనిపించదు ఎందుకంటే అన్లెస్ యూ హ్యావ్ ఎంజ్ లెస్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ని మీరు సెన్స్ చేయలేరు ఈ దృష్టాంతం సరిపడుతుంది అలాగే మన జీవితంలో కూడా నా మూడిప్పుడు బాగుంది నా మూడిప్పుడు బాగోలేదు ఈ రెండు చేంజెస్ ఇది చేంజ్ హ్యాపెండ్ ఈ చేంజ్ అయినప్పుడు ఆ చేంజ్ మీకు సెన్స్ చేస్తున్నారు మీరు you are able యూ ఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్ అంటే దే మస్ట్ బి ఏ చేంజ్ లెస్ బ్యాక్గ్రౌండ్ అలాగే నేనే నేను ఒకప్పుడు చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని అక్కడ ippudu అలా ఆడుకున్నాను university lo యూనివర్సిటీలో so సో annadi changeless background dehamu change చేంజ్ అయిపోయింది university lo ఒకప్పుడు చదువుకున్నాను ippudu మధ్య వయస్సులో undu ఉద్యోగం చేస్తా ఈ సంసారపు బరువుని మోస్తున్నాను అని వీడు అనుకుంటాడు అప్పుడు ఈ నేను అనేది చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్ ఈ యవ్వనం నుంచి ఇది మధ్య వయస్సు వచ్చేప్పటికీ ఆ దేహం పోయి కొత్త దేహం వచ్చింది తెలుస్తూనే ఉంటుంది మామూలుగా మెట్లు బాగా అనుభవానికి వస్తుంది ఒకప్పుడు ఈ మెట్లు టక టక ట ఎక్కివాడిని ఇప్పుడు అలా ఎక్కలేకపోతున్నాను అంటే ఏమైంది ఆ నేనే కానీ ఆ మోకాళ్ళు ఈ మోకాళ్ళు కావు మోకాళ్ళు పరివర్తనం చెందేసే నేను మాత్రం మారలేదు మోకాళ్ళు మారిపోయి నేను మారిపోయింది అనుకోండి అప్పుడు ఒకప్పుడు అలా ఉండదు ఇంకా అప్పుడు ఆ విజ్ఞానం అలా ఉండదు కాబట్టి చేంజ్ లెస్ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది ఆ చేంజ్ లెస్ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా చేసుకుని అన్ని చేంజెస్ జరుగుతుంది అది మనకు అనుభవంలో ఉంది యథా కౌమారం యవ్వనం జరా దేహాంతర ప్రాప్తి అనుభవం కొన్ని ఉంది చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్ కూడా అనుభవంలో ఉంది అదేవిధంగా మరణించినప్పుడు కూడా ఈ దేహం పోయి కొత్త దేహం వస్తుంది ఇప్పటికే నేను ఈ జన్మలోనే నాకు తెలుసుతో ఆరు డజన్ దేహాలు పోయాయి ఏడేళ్ళకు ఒకసారి లెక్కేస్తే ఎన్నిపోతాయండి పది దేహాలు పోయాయి ఒక డెబ్భై ఏళ్ళ వయసు దేహంలో ఉన్న ఈ పదకొండోది పోయి పన్నెండోది వస్తుంది మరణించిన తర్వాత వాట్ ఏ వాట్ ఏ బిగ్ డీల్ అబౌట్ ఇట్ తర్వాత ఈ పది దేహాలు మారని చైతన్యము ఏమిటి మారనిదేమిటి చైతన్యం ఎలాగా మారని చైతన్యం అని ఎలా చెప్పారు ఎందుకంటే మార్పుని గుర్తించేది ఏమిటవుతుంది చైతన్యం అవుతుంది మార్పుని గుర్తించి చెప్పాలి కదా కాబట్టి మార్పుని రికగ్నైజ్ చేసేది దట్ కాగ్నిటివ్ పవర్ అది మారదు అది కూడా మారిపోయిందనుకోండి వాడు వాడి ఈ మార్పులను గుర్తించలేకపోతాడు కానీ గుర్తిస్తున్నాడు కనుక ఆ కాగ్నిటివ్ పవర్ దాన్ని చైతన్యము అని అంటారు అది మారని బ్యాక్గ్రౌండ్ ఈ మారని బ్యాక్గ్రౌండ్ చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్కే కూటస్థము అని పేరు సంస్కృతంలో ఆ పదం అలా ఉంది దాన్ని కూటస్థము అని దాన్ని అలా ఎందుకన్నారంటే ఆ కమ్మరివాణి దాగలి కూటము అంటే దాగలి దట్ ఈస్ ది వర్డ్ దాగలి అంటే తెలుసునండి ఆ పెద్ద దిమ్మలాగా ఉంటుంది ఇనుప దిమ్మ కానీ దాగలి అంటాను అది చేంజ్ అవ్వదు నేను మీకు కథ చెప్పానో లేదో మా చెప్పానండి ఏమిటా కథ కంసాలి కంసాలి దాగలి బస్ దట్ ఈస్ ది స్టోరీ ఇంక టెల్ సో ఆ కమ్మరి దాగలి కంసాలి దాగలి అది మారదు దాంట్లో నా నేను ఒక దాగలిని పరిశీలించాను మా గ్రామంలో మా ఊరికి సమీపంలో ఒక కంసాలివాడు ఉండేవాడు అతను నా మిత్రుడు ఆ యంగ్ మ్యాన్ నా మిత్రుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఒక దాగలిని పరిశీలించాను ఆ దాగలి ఇట్ ఈజ్ ఫైవ్ జనరేషన్స్ అలా ఉన్నాయి ఎక్కడా మారలేదు అప్పుడు అనుకున్నాను కూటస్థ చైతన్యం అనే మాట నాకు అప్పుడు సరదా దాని మీద పెట్టిన ప్రతి బంగారపు వస్తువు మారిపోతూ ఉంటుంది బంగారం వస్తుంది నెక్లెస్ అవుతుంది వెళ్ళిపోతుంది నెక్లెస్ వస్తుంది కరిగించేసి గాజులు కింద ఎలా అయిపోతుంది అలా వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి అది మాత్రం అలా స్థిరంగా ఉంటుంది అసంగంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది కదలిక లేకుండా ఉంటుంది చక్కటి దృష్టాంతం కూటస్థము కూటము అంటే ఒక ఇనుప ముద్ద దాన్ని కూటము సో కూటస్థ కూట యువతిష్టది ఇనుపముద్ద ఉంటుంది ఈ చైతన్యం ఏ మార్పులు దాంట్లో ఉండవు అది ఆత్మకూటస్థ ఆత్మ అది నా స్వరూపం కాబట్టి ఈ సత్యాన్ని తెలుసున్నవాడు మరణం విషయంలో వ్యామోహమును పొందడు ఎందుకంటే మనం మరణాన్ని చాలా అగ్లీగా చాలా పెయిన్ఫుల్గా తయారు చేసి పెడతాం సో దాని గురించి చాలా భయం అగ్లీ అంత అమంగళం అని ఆ సూచి చాలా గడబిడా మరణమే మిథ్య అంటే ఇంక ఇవన్నీ అవుతాయండి వాటికి ఏం వాల్యూ ఉండదు సమ్ ప్రాక్టికల్ డీటెయిల్స్ మిగిలి ఉంటాయి ఏంటంటే ఆ ప్రాక్టికల్ డీటెయిల్స్ ఎవరైనా మరణించినప్పుడు ఆ దేహాన్ని ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది దట్ ఈస్ వన్ ప్రాక్టికల్ డీటెయిల్ మిగిలిన వాళ్ళ యొక్క సంస్కారాలు మిగిలిన వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ని బట్టి ఏదో కొంత పితృకర్మ అది చేయాల్సి వీళ్ళ కోసం వీళ్ళ యొక్క క్షేమం కోసం పితృకర్మని కొంత చేయాల్సి ఉంటుంది సో వీళ్ళ యొక్క మీ క్షేమం కోసం మీరు పితృకర్మ చేయండి అని చెప్పి చెప్పే బదులుగా మీరు ప్రేమించే వ్యక్తుల క్షేమం కోసం మీరు పితృకర్మ చేయండి అని చెప్తే వీళ్ళు కొంత ఉత్సాహంగా చేస్తారు మీరు చేసే పితృకర్మ మీ క్షేమం కోసమే అయితే అయితే పర్వాలేదు అండి ఏడాది చేసి ఏడాది రెండేళ్ళు చేసి మానేస్తాం అని కాదు మీరు ప్రేమించే వ్యక్తుల యొక్క క్షేమం కోసం మీరు చేస్తున్నారు అని చెప్తే కొంత ఉత్సాహంతో చేస్తారు లేకపోతే ఏమైపోతుందో తెలిసినా కర్మ వీడు చేస్తాడు ఫలం వాడు అనుభవిస్తాడు ఇలాగంటే కాంట్రడిక్షన్స్ వస్తాయి తర్వాత అదో కాంట్రడిక్షన్ తర్వాత దేహాభిమానం ఉన్నప్పుడే బంధుత్వం దేహాభిమానం పోయిన వెంటనే బంధుత్వం ఉండదు మరి ఇవన్నీ గమనించాల్సి ఉంటుంది దీనికి ఒక కథ చెప్తారు ధర్మరాజు గారు మరణించారు దుర్యోధనుడు ముందే మరణించాడు ఈ ధర్మరాజు గారు కలిస్తే దుర్యోధనుడు అయ్యా తమరెవరు ఎంతో ఆనందంగా ప్రేమగా పలకరిస్తున్నారు అంటే అర్థమేంటి ఆ దేహాభిమానం పోవడంతో ఆ శత్రుత్వం కూడా పోతుంది అనమాట కాబట్టి ఆ బంధుత్వం ఉండదు కాబట్టి ఇలాగంటి కాంట్రడిక్షన్స్ అన్నీ వస్తాయి కాబట్టి అది అర్థవాద ఇక ప్రవచనం కోసం చెప్పారు కాబట్టి ఇవి ప్రాక్టికల్ డీటెయిల్స్ ఇవి మిగులుంటాయి అవి మనం ఫుల్ఫిల్ చేసేస్తాం అయిపోతుంది మనమంటే నా అభిప్రాయం సొసైటీలో ఫుల్ఫిల్ చేసేస్తాం అంతేగాని అంతకు మించి ఆ మరణాన్ని ఒక అసహ్యంగా ఏహ్యంగా భయంకరంగా భితావహంగా తయారు చేసి పెట్టడం అన్నది కేవలము అవివేకం సమాజంలో అలా అయిపోయింది మహాత్ములు కూడా వాపోయారు అయ్యో పాపం సమాజంలో మరణాన్ని ఒక భయంకరమైన ఇష్యూగా తయారు చేసుకుని జనులు బాధపడుతున్నారు వాపోయారు మరి అతగట్టే ఇంకేం చేస్తారు వాపోవడం తప్పించి కనుక సో దేహే దేహీ దేహము కౌమారం యవ్వనం జరా యథా దేహినహ దేహీ అంటే దేహం ఇన్డ్వెలర్ దేహమందు ప్రకటమవుతూ చైతన్యానికి ఆ చైతన్యానికి దేహము కొత్త దేహము వచ్చినట్టుగా ఈ జన్మలోనే మూడు నాలుగు సార్లు ఐదు ఆరు సార్లు అయితే పదిసార్లు కొత్త దేహం వచ్చినట్టుగా మనకు అనుభవం అవుతోంది దేహాంతర ప్రాప్తి యథా తథా అదేవిధంగా దేహాంతర ప్రాప్తి మరణ సమయంలో కూడా మరణం అయిపోతుంది ఈ దేహం వెనక్కుండిపోతుంది కొత్త దేహం పుడుతుంది తత్ర ఆ విషయంలో అంటే ఆ మరణం విషయంలో ధీర నమోహ్యతి ధీరుడు ధీరుడు అంటే వివేకవంతుడు అని అర్థం ధీ అంటే వివేకం వివేకము వివేకము వాడు మోహమును చందడు సో సుఖదుఖములు వివిధ పరిస్థితులు జీవితంలో వస్తూ ఉన్నప్పుడు ఎవళ్ళ మనస్సు అయితే వికారమును చెందదో వాళ్లే ధీరులనబడతారు ధీరులు అంటే అర్థం అది మనస్సు వికారమును చెందనివారు అని అర్థం సో నవి వికారమును చెంద ఏదో ఒక డెఫినేషన్ కూడా ఉంది ఆ రకంగా ఆ డెఫినేషన్ వాక్యం గుర్తులేదు నాకు అర్థం సో త ఏవ ధీరా న విక్రియంతే అనేదో కనుక ఆ ధీరస్తత్ర నముహ్యతి ఆ మరణం విషయంలో వివేకవంతుడు మోహమును చందడు అదే అభిప్రాయం ఇది ఒక దృష్టికోణంలో ఆ శ్లోకాన్ని చూడటం యహాంతర ప్రాప్తి అనే మాటకి హైలైట్ చేస్తూ అక్కడ ఎలాగైతే అవస్థలను మారినప్పుడు దేహం మారిపోతుందో అలాగే మరణం కూడా ఇంకొక అవస్థ కాబట్టి మళ్ళీ ఇంకో దేహం విడికి లభిస్తుంది అని ఒక ప్రిన్సిపుల్ కూటస్థ చైతన్యాన్ని రికగ్నైజ్ చేసుకోవటం ఇది ఒక ఒక రకంగా ఆ ఆ శ్లోకాన్ని చూసే పద్ధతి ఈ శ్లోకాన్నే మరీ ఇంకో రకంగా కూడా చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపుల్ అది కూడా చెప్తాను భాష్యకారులు ఏమంటారు చూద్దాము సో శ్లోకం అన్వయం చూడండి ఒకసారి శ్లోకం పదచ్చేదని చెప్దామా మీరు విద్యార్థులు సంస్కృతం జరుపుకుంటున్నారు పదచ్చేదని చెప్పండి దేహినహ అస్మిన్ ేహే కౌమారం యౌవనం జరా తేహాంతరప్రాప్తి ధీర త్రుహ్యతి నా వేరే అది శ్లోకం ఇప్పుడు అర్థం చెప్తాను ఇదంతా కూడా గీతా పృష్వాళ్ళు ఒక పుస్తకం వేశారు అంటే అది ఇస్తారు ఎందుకంటే దాని అభిప్రాయం ఏంటంటే మీకు ఆ శ్లోకము మీ స్వంతమైపోవాలి ఆ శ్లోకాన్ని కోర్టు చేసి కోర్టు చేసుకోగలగాలి ఎప్పటికప్పుడు మనకి మనం కోర్టు చేసుకోగలగాలి సరే టీచర్ అయితే ఎదరో వాళ్ళకు కూడా కోర్టు చేయాల్సి ఆ శ్లోకాన్ని మీరు ఎప్పుడైతే గుర్తు చేసుకునే ఆ పదాలతో సహా దాంతో ఏమైపోతుందంటే ఆ శ్లోకంతో పాటుగా శ్రీకృష్ణుడు కూడా వచ్చేస్తాడు మనసులో ఎందుకంటే ఆ వాక్యం శ్రీకృష్ణుడిది గీతారూపంగా శ్రీకృష్ణుడు హృదయంలో ప్రకటన అవుతాడు అప్పుడు ఆ బోధయందు ఒక ప్రేమ శ్రద్ధ భక్తి కూడా ఉంటాయి అప్పుడు ఆ బోధ మనకి స్వంతమైపోతుంది అందుకోసం కాబట్టి ట్రాన్స్లేషన్స్ చదువుకుని సంతోషపడ్డం కాకుండా మనకు అటువంటి భాగ్యం ఉంది కనుక శ్లోకం సంస్కృతం చదువుకునే దానికి కాబట్టి ప్రతిపదాన్ని కూడా ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తారు అర్థం చెప్దాము దేహినహ దేహికి అస్మిన్ ఈ దేహే దేహమునందు యథా ఏ విధముగానైతే కౌమారం చిన్నతనము యౌ చిన్నతనము అంటే అదే చిన్నతనం అనుకున్నారు బాల్యము యౌవనం యౌవనము జరా వృద్ధాప్యము గలవో తథా దేహాంతర ప్రాప్తి మరి ఒక దేహము లభించుట అంతరా అంటే మరి అనే అర్థంలో వస్తుంది కాదు గ్రామాంతరము అంటే అర్థం ఏంటండి మరి గ్రామము అన్యో అన్య మరి అనే అర్థంలో అంతరా అనే పదం వస్తుంది తర్వాత వస్తుంది ఆ పదానికి తర్వాత వస్తుంది సమాసం సో గ్రామ నగరాంతరము అంటే మరి ఒక నగరము దేహాంతరము అంటే మరి ఒక దేహము అదర్ బా అనదర్ బాడీ సో మరి యొక్క దేహము లభించుట అది మరణాన్ని అలా వర్ణించారు ఇక్కడ టాపిక్ మరణం కదా తత్ర ఆ విషయమునందు అంటే మరణము విషయమునందు అనమాట అంటే దేహం ఈ దేహం పోయి ఇంకో దేహం వచ్చిందంటే